సూటిగను బోధ నామది నాటినది చాలు చాలుననీ నీకై నీ నోట నీవు పలుకుదాకను చాటువులను చెప్పుచుండు సరేనా నామాట రాగో మరి నే నీ మాట నూటికొక్కటే సేలు మాటని తెలియము మాటి మాటికి వట్టి పాఠాలేమిటికింక సరే నా మాట రాగో సూటిగను బోధ నామది నాటినదిక చాలు చాలునని నీకై నీ నోట నీవు పల్దాకను చాటువులను చెప్పుచుండు సరేనా నా మాట రాగోరుచు మరి నే నీ మాట నుటికొక్కటెలు మాటని తెలియము మాటి మాటికి వట్టి పాఠాలేమిటి ఇంకా సరేనా మాట సరేనా నా మాట రాగోరుచు మరి నేని నీ మాట ఇది పదవిభజన